బ్రహ్మపురి గ్రామం ఇది గోదావరి నది తీరంలో గల ఒక గ్రామము ఇచ్చట శ్రీ విశ్వేశ్వరలింగము మరియు అన్నపూర్ణాదేవి దర్శనమిస్తారు అశ్విని నక్షత్రం ఒకటోపాదముకు చెందిన శివలింగం ఈ శివలింగానికి అర్చనలు అభిషేకములు జరిపితే వారికి శాంతులు శుభములు కలుగుతాయి ఆలి అర్చకస్వామి పేరు శ్రీ కొండూరు విశ్వేశ్వర శర్మ వారి సెల్ నెంబరు నైన్ డబల్ ముందుగా సంప్రదించాలి దాక్షార నుంచి యానం పో బస్లో యానం బైపాస్ రోడ్డు వద్ద ఆగుతాయి ఇక్కడ రవి జూనియర్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది ఇక్కడి నుంచి బ్రహ్మపురికి ఆటోలు దొరుకుతాయి వీటిని రాను పోను ఏర్పాటు చేసుకోవడం ఉంటుంది నమస్కారం ఓం నమ